ీర్త నాలుగు వందల నాలుగు వాదులేల చదువులు వారు చెప్పినవే కావాదులేల మీ మాట వారికంటే ఎక్కువ నాలుగు వేదాల బ్రహ్మ నలినెవ్వని సుతుడు వాలిన పురాణాల వ్యాసుడెవ్వని దాసుడు లీలరామాయణపు వాల్మీకి వశిష్ఠులు ఆలకించెవ్వని గొల్చిరి ఆతడేపో దేవుడు భారతమెవ్వని కథ భాగవతము చెప్పిన ధీరుడైన సుకుడు ఏదేవుని కంకరుడు సారపు శాస్త్రాలు చూచి నుడిగేటి సంన్యసించినుడిగేటి నారాయణనామపు నాధుడేపో దేవుడు విష్ణునాగ్నయని చెప్పే విధి సంకల్పమేడది విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా ఎవ్వనిది విష్ణుమయం సర్వమనే వేదవాక్యమెవ్వనిది విష్ణువు శ్రీవేంకటాద్రిభుడే ఆ దేవుడు